సంకీర్తన ఇరవై రెండు కలదిదివో సుఖము గలిగినను గర్భము నిలువక నిలువకమాను మలసి కామ్యకర్మములకు జొచ్చిన మగుడ పుట్టువులు మానునా పరగనింద్రజిత్తుడు హనుమంతుని బ్రహ్మాస్త్రంబునగట్టి అరయనందుపై మోకులు గట్టినన్ అల బ్రహ్మాస్త్రము వదలే పరిపరివిధముల నిటువలెనే హరిప్రపత్తి నమ్మిన నరుడు తిరుగా తిరుగకర్మమార్గమునకు జొచ్చిన దేవుడు తన వాత్సల్యము వదలునా అలరిన విడిచి అడవిలోన జడభరతుడు తలపుచునొక ఇర్రి పెంచినంతనే తనకును నా రూపు తగిలే ములుగుచు లంపటముల తెగ విడచి మోక్షము వెదకెడి నరుడు బలవని దుస్సంగతులు పెంచినను వాసనలంటక మానునా అటుగన తా తాబట్టిన వ్రతముండగా అన్యమతము చేపట్టినను నటనలనెందునూ పొందక జీవుడు నడుమనె మోరుడైనట్లు నటుకన శ్రీవెంకటపతి నొక్కని దాస్యము భజయించిన నరుడు ఘటనల నాతని కైంకర్యములకు కడు పాత్రుడుగాక